అసలేం జరిగిందంటే పన్నెండవ అధ్యాయం మార్చి ముప్పై ఒకటి మజ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చిలో అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సహకార రంగానికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది సమాధానం సహకార శాఖ మంత్రి బత్తిని సుబ్బారావు చెప్పాలి ప్రశ్నకి జవాబిస్తే అనుబంధ ప్రశ్నలు అది అత్యంత సున్నితమైన అంశం ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రి కంగార్ కంగారుగా ఆ అంశాలను చూసే అడిషనల్ రిజిస్ట్రార్ కోసం వెతకమన్నారు నేనే అడిషనల్ రిజిస్ట్రార్ని ఆ టైంకి నేను ఢిల్లీలో ఉన్నాను మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు సీనియర్ అధికారులు శాఖాధిపతులు ప్రభుత్వానికి అందుబాటులో ఉండితే రాలన్న నిబంధనకు విరుద్ధంగా నేను ఢిల్లీలో ఉండటం సహకార శాఖ సెక్రటరీకి నచ్చదు చీఫ్ సెక్రటరీకి నచ్చదు మా డిప్యూటీ రిజిస్ట్రార్ నరసింహాచారి హైదరాబాద్ నుంచి నాకు తెలిఫోన్ చేశాడు సార్ కొంపలు అంటుకున్నాయి అంటూ నేను బడ్జెట్ సమావేశాల సమయంలో గైర్ హాజరు కావడం కలిగించిన గందరగోళం గురించి చెప్తున్నాడు ఇదేమిటి ముఖ్యమంత్రి వెంగళరావు గారు అన్ని తను చూసుకుంటా అన్నారు కదా ఇలా ఎందుకు జరుగుతోంది అన్న సందేహం నా మెదడు తొలగజేస్తోంది ముఖ్యమంత్రి నాకు వాగ్దానం చేసి ఇలా వదిలేస్తే నన్ను శాసనసభ తప్పుబడుతుందా చీఫ్ సెక్రటరీ సంధ్యాషి నోటీసు జారీ చేస్తారా అసూయాపార్లు ఇంకా స్థితి గనితేస్తారా ఇప్పటికే నాతో అసంతృప్తితో ఉన్న సహకార శాఖ మంత్రి బత్తిన సుబ్బారావు నా బదిలీ కోసం వెంటబడతారా అసలు అయినా ఎవడడిగాడు దాన్ని ఢిల్లీ వెళ్ళమని ఎందుకెంతో తాపత్రయపడటం ప్రభుత్వంలో పని చేయకపోతే ఎందుకు చేయడం లేదని అడిగి క్రమశిక్షణ చర్యలు తీసుకునే రివాజ్ లేదు పని చేస్తుంటే మాత్రం అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేశావు అని నిలదీస్తారు పొరపాటున ఏ మూల ఏ కాస్త రాజకీయ వ్యతిరేకత కనిపించినా ఆ అధికారిని బదిలీకి బలి తమ ప్రతిష్ట కాపాడుకోవాలనుకుంటారు నాయకులు నేను ఢిల్లీకి చిన్న ఆశీర్వదించాను నాలుగైదు రోజులు కష్టపడితే నాలుగైదు కోట్లు పట్టుకుపోవచ్చు అని నా ఆశ ఇదంతా డాక్టర్ పరమేశ్వరరావు మూలంగా మొదలైంది అమెరికాలో టెక్నాలజీస్ లో పిహెచ్డీ చేసి మంచి ఉద్యోగం చేసుకుంటూ మధ్యలో ఇండియా వచ్చి మన గ్రామాలు చూసి మనసు చెల్లించి ఆ ఉద్యోగం వదిలేసి ఇండియా తిరిగి వచ్చేసారు ఆయన ముందున్న ఏకైక లక్ష్యం మన సుఖం సంతోషం పరమార్థంగా జీవించే జీవితాన్ని ఛేజించి నిరక్షరాస్యత అనారోగ్యాలు దారిద్ర్యంతో బాధపడే పల్లివాసుల జీవితాలలో కొత్త వెలుగు నింపటం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన నా దగ్గరికి గవర్నర్ కార్యదర్శి సంతానం ద్వారా వచ్చారు విశాఖ జిల్లా దిమిలిలో ఆదర్శవంతమైన స్కూల్ పల్లె పిల్లల కోసం ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నానని కానీ స్కూల్ పెట్టడానికి అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరగటం వాళ్ళు లంచాలు అడగటం అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల పనులు జరగకపోవడం జరుగుతుందని అన్ని చెప్పుకొచ్చారు ఎన్నిసార్లు తిరిగినా పని కావటం లేదు ఒక మంచి పని చేయడం ఎంత కష్టమా అంటూ ఆవేదన చేశారు అప్పుడు విశాఖ జిల్లా కలెక్టర్తో మాట్లాడాను విద్యాశాఖ అధికారులతో మాట్లాడాను ఆయనకు ఊరట కలిగింది అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారితో కూడా కల్పించాను పరమేశ్వరరావు గారి ఆశయం ఆయనకి నచ్చింది గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టండి సహాయం చేస్తాం అన్నారు పివి నెల రోజులు తిరగకుండా రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది పివీ గారి మంత్రివర్గం రాజీనామా చేసింది కొంతకాలం తర్వాత నేను సహకార శాఖలో చేరాక పరమేశ్వరరావు గారు మళ్లీ వచ్చారు తాను విశాఖ జిల్లాలో చిట్టు పక్కల గ్రామాల్లో చేపట్టదలిచిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు సమగ్ర ప్రణాళిక తయారు చేశారు కానీ ఏం చేద్దామన్నా పెద్దవాళ్ళందరికీ అనుమానమే ఈయన ఊరికే చేస్తున్నట్టు డబ్బు అక్కర్లేదన్నాడు అంటే పలుకుబుడి పెంచుకుని రాజకీయాల్లోకి వస్తాడా అని సందేహాలు ఏమైనా నేను నా లక్ష్యం వదులుకోలేదు అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చింది ఈ వ్యాఖ్యానాలు విని కాదు ఇది ఆయన వాదన ఆ అప్పటిదాకా ఆయన చేసిందల్లా వాళ్ళ తండ్రి గారిచ్చిన పదివేల రూపాయలతో భాగవతల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఈ ట్రస్ట్ సహాయంతో గ్రామస్తుల్లో ఆర్థిక శక్తిని పెంచాలి అక్షరాస్యత పెంచాలి ఆరోగ్యాలు పెంచాలి ఇవన్నీ ఆయన తపన నాకొక ఆలోచన వచ్చింది గ్రామస్తుల్ని కలిపి ఒక సహకార సంఘం ఏర్పాటు చేయండి దానికైతే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయవచ్చు ఇలా చెప్పడానికైనా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులేమి కానీ క్రిందసారి నేను ఢిల్లీ వెళ్ళి వ్యవసాయ సహకార శాఖల్లో తిరిగి నిధులు గురించి అడిగినప్పుడు మార్చి నెలలో రెండి ఏమన్నా రాష్ట్రాలు వాడుకోకుండా నిధులు మిగిలిపోయి ఉంటే మీ రాష్ట్రానికి ఇస్తాం అన్నారు వాటిని ప్రయత్నిస్తే ఎంతో కొంత పరమేశ్వరరావు ప్రాజెక్టు సహాయం చేయవచ్చు కదా అని ఆశారు మొత్తం మీద నా హామీ పుచ్చుకునే డాక్టర్ పరమేశ్వరరావు గ్రామస్తులతో ఒక సహకార సంఘం ఏర్పాటు చేశారు ఇదే సమయంలో నా సలహాన్ని గౌరవిస్తూ జియాలజిస్ట్ పివీ రావు కొందరు జియో ఫిజిస్టులు కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడి నేషనల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడ్డారు గ్రామాల్లో ఎక్కడెక్కడ బోరు బావులు పడతాయో ఎక్కడ నీళ్లు పుష్కలంగా లభిస్తాయో ఎక్కడ ఎంత లోతు తవ్వాలో ఇలా రైతులకు సలహా సేవలు అందించే నిపుణులంతా ఈ సంఘంలో సభ్యులు ఈ రెండు సంఘాలకి ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి నిధులు తేగలిగినప్పుడు ఆర్థిక సహాయం చేయాలి ఈ ఆలోచన వచ్చాక ఈ రెండు సంఘాల కోసం కోట్లు అక్కర్లేదు కదా వీటి కోసం ఢిల్లీ వెళ్ళటం కూడా దండగే అప్పుడు అనిపించింది మరికొన్ని పథకాలు కలుపుదామని తయారు చేయించాను కొత్త పథకాలను సహకారంలో పాఠశాలలు స్థాపించడానికి కండెల్వాల్ కపిలతో ఒక పథకం పట్టాభురామ్ గారితో పైలట్లకు సివిల్ ఏవియేషన్ సొసైటీ స్వయం ఉపాధి కల్పన పథకం కొందరు డాక్టర్లను కలిసి సహకార రంగంలో ఓ హాస్పిటల్ బుజ్రాలకు కోసే సానబెట్టే కోసం ఒక సొసైటీ రిక్షాపుల్లర్స్ సొసైటీ ఆటో డ్రైవర్ల సొసైటీ యజమానులు అవ్వాలనుకునే లారీ డ్రైవర్ల సొసైటీ సహకారం అడిషనల్ రిజిస్ట్రతో పాటు చక్కెర రంగానికి డైరెక్టర్ ను కూడా నేనే అందుకని షుగర్ ఫ్యాక్టరీ షేర్ నిధుల సమీకరణ సహకార రంగంలో గోడౌన్ల నిర్మాణం మార్కెటింగ్ సొసైటీలకు సహాయం వ్యవసాయ రంగంలో సహకార పరిత సంఘాలకు నిధులు క్షురకులు రజకులు వడ్రంగులు తదితర చేతి వారి సహకార సంఘాలకు ఆర్థిక సహాయం వినియోగదారుల సహకార సంఘానికి సహాయం ఇలా వేరువేరు సహకార సంస్థల అవసరాలకు తగిన ప్రపోజల్స్ తీసుకుని ఎన్ని కోట్ల రూపాయలు వీలైతే అన్ని కోట్లు కేంద్రం నుంచి తీసుకురావాలని నిర్ణయించుకుని ఢిల్లీ బయలుదేరాను పేరుకి అడిషనల్ రిజిస్ట్రార్ని కానీ నేను ఐదు శాఖల మంత్రులకు జవాబుదారి నేను ఢిల్లీ వెళ్తున్నానంటే మా రిజిస్ట్రార్ కేఏ అహ్మద్ గారు ఒప్పుకున్నారు కానీ సహకార శాఖ సెక్రటరీ ఒప్పుకోలేదు ఏంటి పని అని అడిగారు నిధులు దొరుకుతాయేమోనని ఆయన నవ్వాడు ఎవరిస్తున్నారు ఎంత ఇస్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముఖ్యమంత్రి తెలియదా ఆయన నన్ను మాట్లాడనివ్వలేదు నేను గట్టిగా చెప్పలేను ఏమని చెప్పగలను మార్చి నెలలో ఏవన్నా రాష్ట్రాలు వాడుకోకుండా మిగిలిపోయిన నిధులు ఉంటే అవి ఎక్కడెక్కడ శాఖల్లో మిగిలిపోయాయో వెతికి పట్టుకుని బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టి తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పగలనా ఒకవేళ చెప్తాను తీరా అక్కడ మిగులు నిధులు ఏమీ లేవు పోవాయా అని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు మొండి చూపిస్తే నవ్వుల పాలు అవ్వాలి ఇక్కడ గెలిచేస్తారు ఎన్ని వందల కోట్లు ప్రసాద్ ఓ వంద తెచ్చావా ఇలా తెపుతారు పైగా చెప్పి వెళ్ళాలంటే ఐదుగురు మంత్రులకు చెప్పాలి ఇలా బాగా ఆలోచించి వీళ్ళు ఎవరికి చెప్పకుండా ముఖ్యమంత్రి వెంగళరావు గారికి మాత్రమే చెప్పాను సార్ ఇది నా ఆశ అవకాశం ఉంది జరుగుతుందో లేదో తెలియదు శూన్యలు ఆరంభిస్తున్నాను మూడు నాలుగు కోట్లు చాలా పెద్ద మొత్తమే ఎవరికి చెప్పి వెళ్లే ధైర్యం చేయడం లేదు బడ్జెట్ సమావేశంలో వెళ్లకూడదని తెలుసు కానీ మిగులు నిధులు దొరికేది ఈ మార్చిలోనే మార్చి అయిపోయిన తర్వాత వెళ్ళినా ఉపయోగం లేదు వెంగళరావు గారు ఒక్క నిమిషం ఆలోచించారు ఏమంటారో ఏమంటారో వందలాది ఆలోచనలు సరే ప్రసాద్ వెళ్ళిరా నేను కూడా ఇప్పుడే ఎవరికి చెప్పను నిధులు వస్తే అప్పుడే చెప్పవచ్చు రాకుండా ఎందుకు అసెంబ్లీలో నీకు సంబంధించింది ఏదైనా వస్తే నేను చూసుకుంటాలి అని అభయం ఇచ్చారు ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను సార్ ఏమాత్రం నిధులు వస్తాయో తెలియదు అసలు వస్తాయో రావో కూడా తెలియదు వస్తే గిస్తే మూడు కోట్లు రావచ్చు పథకాలైతే ఇరవై కోట్ల రూపాయల దాకా తయారు చేసి పంపించాను ఇంకో మూడు కోట్ల రూపాయలకి ఇప్పుడు తయారవుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో మా శాఖకి రాష్ట్ర ఇచ్చిన మొత్తం జీతాలు కలపని ప్రణాళికా గ్రాంట్ రెండు కోట్లు అంతకన్నా ఎక్కువ కేంద్రం నుంచి తీసుకురావాలని నా ఆరాటం మీరు చిన్న సాయం చేయాలి సార్ ఈ వచ్చిన నిధులు మురిగిపోకుండా వినియోగపడాలంటే మార్చి ఇరవై తర్వాత ట్రెజరీలో పెయిండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఏ బిల్లులు ఆమోదించకూడదని ప్రణాళికా తాలూకు బిల్లులన్నీ మార్చి ఇరవై లోపలే వాళ్ళకి చేరిపోవాలని ఆదేశించాలి అప్పుడు నేను ఏమన్నా కేంద్రం నుంచి నిధులు వాటిని మార్చి ముప్పై ఒకటిలోగా డ్రా చేసేయాలి చేసి ఆయా సంస్థలకు విడుదల చేయాలి ఇదంతా ఆర్థిక శాఖ సహకరిస్తే జరుగుతుంది అదేదో మీరే వాళ్ళకి చెప్పాలి ముఖ్యమంత్రి నవ్వారు చాలా పెద్ద జోదం ఆడుతున్నట్టుందయ్యా కేంద్రం నిధులు వస్తాయా లేదో గానీ సరే నువ్వు వెళ్ళు వెళ్తూ వెళుతూ నీ మంత్రులందరికీ నీ కింద ఉండే ఒక్క ఆఫీసర్కి అప్పగించి వెళ్ళు అక్కడికి ముఖ్యమంత్రి అభయమైతే ఇచ్చారు గాని మంత్రులు ఎవరెవరు ఏమనుకుంటారో రేపు ఏమంటారో అన్న భయం వెంటాడుతూనే ఉంది పైగా అప్పటికే సహకార మంత్రి బత్తిన సుబ్బారావుతో ఒక చేదు అనుభవం ఎదుర్కొన్నాను కదా మంత్రి బత్తిన సుబ్బారావు గారు మంచివాడే కానీ ఆయనకి జనం వస్తుంటారు రకరకాల పనుల కోసం అడుగుతుంటారు ఆయన వాళ్ళని నా దగ్గరికి పంపిస్తాడు వాళ్ళందరి పనుల్లో అతి ఉద్యోగాలు షుగర్ డైరెక్టర్ నేను చెప్పగానే సహకార చక్ర ఫ్యాక్టరీలో అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయనుకుంటారు ఆయన నేను షుగర్ డైరెక్టర్ ఉన్నప్పుడే చాలా చక్కెర కర్మాగారాలు సహకార రంగంలో వస్తున్నాయి దాంతో ఉద్యోగాల కోసం ఒత్తిడి నేను కొంచెం ముందు జాగ్రత్త చేయగా అన్ని సహకార చక్ర కర్మాగారాలకి ఉద్యోగుల నియమాకల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఏ ఉద్యోగానికైనా అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాయాలి ఆ పరీక్షకి ఇరవై మార్కులు అభ్యర్థి విద్యార్హతకు యాభై మార్కులు క్రీడలు కళలు వగైరా ఇతర అర్హతలకు పదిహేను మార్కులు ఇంటర్వ్యూకి పది మార్కులు ప్రతి చక్ర ఫ్యాక్టరీకి ఒక సెలక్షన్ కమిటీని కూడా నియమించాను ఏ చక్ర ఫ్యాక్టరీలో ఏ ఉద్యోగంలో ఎవరిని నియమించాలన్నా ఇదే పద్ధతి ఇంటర్వ్యూలో మార్కులు పది శాతం మాత్రమే కావటం వల్ల ఇంటర్వ్యూలో కమిటీని ప్రభావితం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేసినా మిగతా తొంభై మార్కులు ఇంటర్వ్యూ కమిటీ చేతుల్లో లేకపోవటం వల్ల పెద్ద ఉపయోగం ఉండని పరిస్థితి ఏర్పడింది ఇది చక్ర చైర్మన్లు ఇతర బోర్డు సభ్యులకి అశ్వని పాత తగిలింది తమకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వేయించుకోవాలనుకున్న యాజమాన్యాలు వాళ్ళకు వత్తాసు బలికే ప్రజాప్రతినిధులు అందరికీ కడుపు కోత రగిల్చిన వాణ్ణయినాను దాంతో వాళ్ళంతా సహకార శాఖ మంత్రి మీద పడ్డారు ఈ గొడవ ఒక జీడిపాకంలా సాగి సాగి చివరికి సహకార శాఖ మంత్రి నా మీద విరుచుకుబడ్డాయని దారితీస్తున్నాను నన్ను కలవాలని మాట్లాడాలని చాలా రోజుల పాటు ప్రయత్నించి ప్రయత్నించి విసుకెత్తి చివరికి ఓ రోజున ఆయన తానే నా రూమ్ కి వచ్చేస్తున్నా అంటూ కౌరు ఒక్కారు ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్లాలి నేను కంగారు పొడి నా ఇతర పనులన్నీ పక్కకు తోసేసి ఆయన దగ్గరికి పరిగెత్తాను నన్ను చూస్తేనే మంత్రి సుబ్బారావు గారి మహంలో కోపం బాధ ఆవేశం ఒక్కసారిగా పొంగిపోర్లాయి అయినా వివేకవంతుడు గనక తమాయించుకుని అవన్నీ అణుచుకుని చిరునవ్వు నవ్వుతూ అనాల్సింది అనేశారు ఏమండి ప్రసాద్ గారు మంత్రి మీరా నేనా ఐదు రోజుల నుంచి మీకోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ఆ గలుస్తారు ముందు గట్టిగా నోరు మాట్లాడడానికి ఐఏఎస్ హోదా సహకరించు ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుడే రాజు ఐఏఎస్ శిక్షణలో మొదటి నేర్చుకునేది అదే ప్రజాస్వామ్య యంత్రాంగంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళు ఎన్నుకునే నాయకులే మాకు బాసులు నేను వినయంగా క్షమించండి సార్ అంటూ ఒక షుగర్స్ డైరెక్టర్ గానే కాక అడిషనల్ రిజిస్ట్రార్గా నేను ఎలా ఐదుగురు మంత్రులకి నలుగురు కార్యదర్శకులకి జవాబారీ అవుతాను అందువల్ల నా పని ఒత్తిడి ఎలా ఉంటుందో వివరించి మళ్లీ క్షమాపణ కోరాను అప్పట్లో మార్క్ఫెడ్ కేంద్ర సహకార బ్యాంకు వినిమయదారుల సమాఖ్య వేదా అన్ని రాష్ట్ర స్థాయి సహకార సంస్థల బోర్డుని రద్దు చేసి వాటన్నింటికి నన్ను పర్సనల్ ఇన్ఛార్జ్గా ప్రభుత్వం నియమించి ఉంది మంత్రిగారి మొహంలో ప్రసన్నత చోటు చేసుకుంది అయినా బాధ నిజానికి ఆయన తన సొంత ప్రయోజనం కోసం ఎప్పుడూ ఏ సాయమూ అడగలేదు అందుకే నాకు ఆయనంటే గౌరవం కానీ ఆయన కావాల్సింది ఈ గౌరవం కాదు తన ప్రజల ముందు తన గౌరవం నిలబడాలి అసలు విషయం ఎత్తారు ఉద్యోగాలు వేయించమంటే ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్లంతా తమకు అధికారాలు మీరేమో అంతా వారికి అప్పగించేమంటున్నారు మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి మేము నేను మళ్ళీ వినయంగా వివరించాను సార్ ఒక్కో చక్ర ఫ్యాక్టరీలో నాలుగైదు ఉద్యోగాలు నా చేతుల్లో ఉంటాయి అవి చీఫ్ ఇంజనీర్ చీఫ్ కెమిస్టు చీఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వీటికి ఎవరన్నా మీ తాలూకా అభ్యర్థులుంటే సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఆయన నన్ను పూర్తి చేయనివ్వలేదు ప్రసాద్ గారు నేను ఎమ్మెల్యే మంత్రి అయ్యేదాకా మీరు ఇప్పుడు వర్ణించిన పోస్టుల్లో ఆఫీసర్ల మొహాలు కూడా చూసి అరగను ఎప్పుడన్నా వెళ్ళినా ఎవరో నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చి ఉండలేదు నాకు తెలిసిన వాళ్ళు నా సాయం కోసం వచ్చేవాళ్ళు ఆశించే ఉద్యోగాలు నౌకర పోస్టులు గుమాస్తా పోస్టులు నన్ను ఎవరు చీఫ్ ఇంజనీర్ పోస్ట్ అడగరు ఈ గుమ్మాస్తా ఉద్యోగాలకి ఏమో మీరు నిరకాసులు పెట్టారు నేను మాట్లాడలేదు వింటున్నాను ఆయన ఆవేదన ఆవేశం నా మీద కాదు తన వాళ్ళకి ఉద్యోగాలు వేయించుకోలేని తన నిస్సహాయత మీద నేను ఏం చేయగలను నిబంధనల ప్రకారం పనిచేయడం తప్ప మళ్ళీ ఆయనే అందుకున్నారు ఈసారి ఆయన కూడా కొంచెం స్థిమిత పడ్డట్టున్నారు అయినా మేము పది మంది అభ్యర్థులను ఒకే పోస్ట్కి పంపితే మీరేం చేస్తారులేండి వాళ్ళకి నువ్వు చెప్ప నువ్వు మీలాంటి అధికారులు చేసి చేయించుకోను లేము ఈ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పినా మీలాంటి అధికారులనే సమర్థిస్తారు ఈ వ్యవస్థలో మంత్రులకి శాసనసభ్యులకి ఇది ఒక నిరంతర సమస్య ఎన్నుకున్న వాళ్ళు పనులు చేసి పెట్టమంటూ వెంటబడతారు ఏ పని కావాలన్నా అధికార యంత్రాంగం సహకరిస్తేనే తప్ప ఎన్నికైన వాడు ఏమీ చేయలేడు మంత్రి బతినంతో అనుభవం దృశ్యా ఢిల్లీ వెళ్లే ముందు ఇతర మంత్రులతో ముందుగా చెప్పి ఆశలు పెంచటము వద్దు అక్షంతలు వేయించుకోవడమూ వద్దు అనుకుని ఢిల్లీ వెళ్ళిపోయాను మార్చి మొదటి వారంలో ఢిల్లీలో దిగాను కేంద్ర ప్రభుత్వంలోని మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ సహకార శాఖ పౌర సరఫరాలు ప్రణాళికా శాఖ వగైరా నా ప్రతిపాదనను ఏ ఏ శాఖలకు పంపాను ఆ ఐదు శాఖల జాయింట్ సెక్రటరీల చుట్టూ తిరగటం మొదలెట్టాను వాళ్ళంతా హోదాలో నాకన్నా సీనియర్ ఆఫీసర్లు ప్రతి గుమ్మం ఎక్కటం ఏ రాష్ట్రం నుంచి అయినా మిగులు నిధులు వాపసి వాటిని మా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ అని అడగటం వాళ్ళు మర్నాడు రమ్మనటం మర్నాడు మళ్లీ వెళ్ళటం వాళ్ళు మీ దగ్గర ప్రపోజల్స్ ఏమున్నాయి మార్చి ముప్పై ఒకటిలాగా ఎలా ఖర్చు పెట్టగలరు అని అడగటం నేను అది వరకే ప్రపోజల్స్ పంపానని చెప్పి వాటిని తీయించి చూపించటం గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది మీరు ఇలా నిధులు విడుదల అలా చెక్లు ఇచ్చేసి వని మొదలెట్టేస్తాం అని చెప్పటం వాళ్ళు కాస్త దర్పంగా తలకాయి ఊపి సరే రేపు అనటం ఇలా పది రోజులు తిరుగుతూనే ఉన్నాను ఇందులో నా ధైర్యం విశ్వాసం ఒకటే కేంద్ర ప్రభుత్వంలోనైనా సరే నిదులు రాష్ట్రానికి పోకుండా తిరిగి వచ్చాయంటే అందుకు ఆయా జాయింట్ సెక్రటరీ ప్రభుత్వానికి సంధ్యాసి ఇచ్చుకోవాలి అందుకని ఏ జాయింట్ సెక్రటరీ కూడా ఈ విషయం సెక్రటరీ దాకా వెళ్ళనివ్వకుండా పరిష్కారం అయిపోవాలని కోరుకుంటారు కాబట్టి ఆ మిగిలిపోయే నిధులుంటే మన రాష్ట్రానికి ఇవ్వకపోతారా ఈ నిధులు తీస్తే ఎన్ని బలహీన వర్గాల సహకార సంస్థలకి చేతి వృత్తుల వారి సహకార సంఘాలకి వ్యవసాయ పరపతి సంఘాలకి వగేరాలకు నిధులు అందుతాయి ఎన్ని లక్షల మంది ఆయా సంఘాల ద్వారా ప్రయోజనం పొందుతారు నేను ఇలా ఢిల్లీలో మక్కాం పెట్టి కేంద్ర ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతూ మధ్యలో ఒకటి రెండు సార్లు ఇంటికి టెలిఫోన్ చేశాను నా భార్య గోపిక నా తిరుగుడు కథ అంతా విని ఈ పిచ్చి తిరుగుడు ఎవరు తిరగమన్నారు మిమ్మల్ని మీరు ఢిల్లీ వెళ్ళి నిధులు లేకపోతే గవర్నమెంట్ ఆగిపోతుందా అయినా ఆ పని మీరే చేయాలా మీకన్నా మీ పై ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇలా అనాల్సినవన్నీ అనేసింది నిజంగా అంత శ్రమ పడ్డాక ఒక్క రూపాయి కూడా రాకపోతే రాకపోతే సరిగ్గా ఆ సమయంలోనే డిప్యూటీ రిజిస్ట్రార్ నరసింహాచారి ఈ టెలిఫోన్ చేశాడు కొంపలు అంటుకున్నాయంటూ అసెంబ్లీ ఎగ్గుడ్డి దిరుగుతున్నందుకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి నరసింహాచారి ఆ సాయంత్రం మళ్ళీ ఫోన్ చేశాడు సార్ అసెంబ్లీలో మీ సబ్జెక్ట్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకుని మాట్లాడారు మాట్లాడుతూ మిమ్మల్ని నిధులు దేవడానికి ఢిల్లీ పంపానని మీరు నిధులు తీసుకువచ్చే పని మీదే ఉన్నారని ప్రకటించారు ఇంకా నా నెత్తిన తాటికాయ బడ్జెట్ అయింది సమాధానం విని ఇక్కడ ఢిల్లీలో ఎవడో ఒక రూపాయి కూడా రాజలేదు అక్కడ ప్రతిపక్షాల విమర్శలను తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఓరి భగవంతుడా ఇదేం పరీక్ష తెల్లవారుగానే ఆవేశంగా భూజుల్లో తిరిగిన అన్ని శాఖల కార్యాలయానికి తిరిగేశాను మై గాడ్ ఆ ఒక్క రోజులో వేరు వేరు శాఖల నుంచి ఇతర రాష్ట్రాల ఖర్చు పెట్టలేక కేంద్రానికి తిరిగి ఇచ్చేసిన మొత్తం ఐదు కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ఆంధ్రప్రదేశ్ కు మంజూరయ్యాయి మరికొన్ని శాఖల వాళ్లు హామీలు ఇచ్చారు మళ్లీ వస్తే ఇంకా ఇస్తామని ఆ రోజు మార్చి పదిహేను ఏనుగెక్కినంత సంతోషంతో రాత్రికి రాత్రి హైదరాబాద్ బయలుదేరి వచ్చేశాను ఎందుకంటే కేంద్రం మంజూరు చేసిన నిధులకు తగిన తుది ప్రపోజల్స్ మా శాఖ నుంచి హైదరాబాద్ లో సెక్రటేరియట్ కి పంపితే అక్కడ సెక్రటరీ ఆమోదించాక మన ఆర్థిక శాఖకి పంపితే వాళ్ళు ఆమోదిస్తే ఆ ఆమోదం ఆధారంగా మా కార్యాలయం ఆలస్యమైనందుకు ప్రత్యేక అనుమతిని ఆర్థిక శాఖ నుంచి పొందాక బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపితే వాటికి అక్కడ పే అకౌంట్స్ ఆఫీసర్ చెక్కులు జారీ చేస్తే అప్పుడు నిధులు చేతికి వచ్చినట్టు కేంద్రం ఇచ్చిన ఐదు కోట్లు మన రాష్ట్రంలో నేను చూస్తున్న రెండు మూడు వేరు వేరు శాఖలలో వందలాది వేరువేరు సంఘాలకు చెందినవి ఆయా సంఘాల పేరు మీద చెక్కులు జారీ అయ్యేదాకా ఆగమేఘాల మీద పన్నెడవాలి అంతా మార్చి ముప్పైలోగా అయిపోవాలి నరసింహాచారిని సమన్వయం చేయమని చెప్పాను ఉరుకులు పరుగులు చెమటలు ముఖ్యమంత్రి ఆనందబడి మెచ్చుకునే లోపల మళ్లీ ఢిల్లీ పరిగెత్తి నాకు హామీలిచ్చిన అధికారులు అందరి వెంట మరో వారం రోజులు పరిగెడితే అదనంగా మరో పదిహేను కోట్ల యాభై లక్షలు వచ్చింది అంటే మొత్తం ఇరవై కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ఇతర రాష్ట్రాలకు ఖర్చు పెట్టకుండా తిరిగి ఇచ్చేసినది ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి అన్ని సొసైటీలకి ప్రతిపాదనలకి నిధుల్ని మార్చి ముప్పై ఒకటి విడుదల చేసేస్తాం ఒక్క ఇరవై లక్షలకు చేయలేకపోయాం అవి మురిగిపోయాయి పరమేశ్వరరావు గారి భాగవతల చారిటబుల్ ట్రస్ట్ కి ప్రభుత్వ అందిన తొలి సహాయం ముప్పై వేలు ఉంటుంది ఈవేళ విశాఖ జిల్లాలో మహిళా సాధికారత దారిద్ర్య నిర్మూలన అక్షరాస్యతల సాధన ద్వారా రాష్ట్రంలో అగ్రగణ్యంలో ఉన్న స్వచ్ఛంద సంస్థల్లో ఈ ట్రస్ట్ ఒకటి నేను ఢిల్లీలో ఉండగా బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో నా ప్రస్తావన వచ్చినప్పుడు నాకు బాసటగా నిలబడినందుకు ధన్యవాదాలు చెబుదామని ముఖ్యమంత్రి వెంగళరావు గారి దగ్గరికి వెళ్ళాను సార్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి అంటుంటే ఆయన నన్ను వారించారు ప్రసాద్ మన ప్రభుత్వం ఈ ఏడాది మీ శాఖకి ఇచ్చిన ప్రణాళికా గ్రాంట్ రెండు కోట్లే కానీ నువ్వు కేంద్రం నుంచి తెచ్చింది ఇరవై కోట్లు థ్యాంక్స్ ఎవరు ఎవరికి చెప్పాలయ్యా రా ఇవాళ మనం కలిసి భోజించేద్దాం నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి